యూనిట్ ఎయిటీన్ లెసన్ సెవెంటీ త్రీ అన్నయ్య అలారం మూగుతున్నది వినిపించడం లేదా ఇంకా అయితే శర్మ పిలుస్తానన్నాడు ఇంకా పిలవలేదు అతను మర్చిపోయాడేమో నువ్వులే పడుతూకో ఇదిగో బ్రష్ నాలికబద్ద ఒక పన్ను నెప్పిగా ఉంది బ్రష్ వద్దు పళ్ళపుడు ఇదిగో టవల్ ఆ దండెం మీదు ఉంది తీసుకో ఈ టవల్ తడిగా ఉంది పొడి టవల్ తీసుకురా తడిసిందా లేదు ఎక్కువ తడవలేదు తీసుకో ఈ పళ్ళప్పుడు ఎక్కడిది నిన్న ఇంటి ముందుకు వస్తే అమ్మ కొన్నది పంటి నెప్పికి మంచిదన్నాడు శర్మ ఇంకా రాలేదు నేనిప్పుడు వెళ్లటం ఎట్లా అతను వస్తేగాని నువ్వు వెళ్ళవా వాడు వస్తేనే వెళ్తాను రాకపోతే వెళ్లటం అనవసరం వాడు నా అడుగు శర్మ వచ్చాడు శర్మ నీకు వెయ్యేళ్ళ ఆయుష్ అలారం అలారం మోగుతున్నది వినిపించడం లేదా ఇంకా లావలేదు వినిపించడం లేదా ఇంకా లేవలేదు తొందరగాలేదు టైం అయితే శర్మ పిలుస్తానన్నాడు ఇంకా పిలవలేదు ఇంకా అతను లే ద్దక బ ఒక పన్ను నెప్పిగా ఉంది ఒక పన్ను నెప్పిగా ఉంది బ్రష్ వద్దు బ్రష్ వద్దు పళ్ళ పొడిగో ఇదిగో టవలు ఆ దండెం మీద ఉంది ఉంది తీసుకో తీసుకో ఈ టవల్ తడిగా ఉంది ఈ టవల్ తడిగా ఉంది పొడి టవల్ తీసుకురాడి ట తడిసింద లేదు ఎక్కువ తడవలేదు లేదు ఎక్కువ తడవ లేదు తీసుకో తీసుకో ఈ పల్లపుడు ఎక్కడిది పల్లపుడి నిన్న ఇంటి ముందుకు వస్తే అమ్మ కొన్నది నిన్న ఇంటి ముందుకు వస్తే అమ్మ కొన్నది పంటి నెప్పికి మంచిదన్నాడు పంటి నెపికి మంచిదన్నాడు శర్మ ఇంకా రాలేదు శర్మ ఇంకా రాలేదు వెళ్లటం ఎట్లా నేను ఇప్పుడు వెళ్లటం ఎట్లా అతను వస్తే గాని నువ్వు వెళ్ళవా అతను వస్తే గాని నువ్వు వెళ్ళవాడు వస్తేనే వెళ్తాను వాడు వస్తేనే వెళ్తాను రాకపోతే వెళ్ళటం అనవసరం రాకపోతే వెళ్లటం అనవసరం వాడు వస్తే గాని నా పని జరగదు వాడు వస్తే గాని నా పని జరగదు అడుగు శర్మ వచ్చాడు అడుగో శర్మ వచ్చాడు శర్మ నీకు వెయ్యేళ్ళ ఆయుష్ శర్మ నీకు వెయ్యేళ్ల ఆయుష్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ రవి పిలవలేదు శర్మ పిలిచాడు రవి పిలవలేదు శర్మ పిలిచాడు రావు తడవలేదు మోహన్ తడిశాడు రావు తడవలేదు మోహన్ తడిశాడు సుగుణ లేవలేదు సరళ లేచింది సుగుణ అడిగితే సరళ కలం ఇచ్చింది సుగుణ అడిగితే సరళ కలం ఇచ్చింది నేను వానలో తడిస్తే జలుబు చేసింది నేను వానలో తడిస్తే జలుబు చేసింది నువ్వు అడిగితేగాని నేను చెప్పను నువ్వు అడిగితేగాని నేను చెప్పను నువ్వు అడిగితేనే నేను చెప్తాను నువ్వు అడిగితేనే నేను చెప్తాను బాగా చదివితే గాని పాస్ పాస్ పాస్ డ్రిల్. వస్తాను వస్తానన్నాడు శ్రీధర్ శ్రీధర్ వస్తానన్నాడు శ్రీధర్ వస్తానన్నాడు టైం అయితే శ్రీధర్ వస్తానన్నాడు వెళ్ళాను అక్కడికి అక్కడికి వెళ్ళాను నేను నేనక్కడికి వెళ్ళాను రమ్మంటే రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను నువ్వు నువ్వు రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళటం అనవసరం నేను వెళ్ళటం అనవసరం రాకపోతే రాకపోతే నేను వెళ్లటం అనవసరం వాడు వాడు రాకపోతే నేను వెళ్లటం అనవసరం రవి రవి మాట్లాడడు ఇస్తే గాని నువ్వు నువ్వు డబ్బు ఇస్తే గాని రవి మాట్లాడడు సబ్స్టిట్యూషన్ రికి టైం అయింది సుగుణకు టైం అయింది రైలు రైలుకు టైం అయింది అయింది కాలేజీ కాలేజీకి టైం అయింది శర్మ నన్ను అడగలేదు పిలవలేదు అతను వానలో పరిగెత్తలేదు నడు అతను వానలో నడవలేదు సుగుణ వానలో నిల్చోలేదు సుగుణ వానలో తడవలేదు పద్మ ఊడవలేదు పద్మ మురళి నన్ను పిలవలేదు కలుస్. మురళి నన్ను కలవలేదు రెస్పాన్స్ డ్రిల్ రవి ఎందుకు నిన్న సినిమాకు వెళ్ళావు పిలిచాడు పిలిస్తే నేను సినిమాకు వెళ్ళాను నేను ఏడుస్తున్నాను సోము నీ కలం కమలకెందుకిచ్చావు రమ ఇవ్వమన్నది రమ ఇవ్వమంటే నా కలం కమలకు ఇచ్చాను ఈ పనిని శర్మ ఎందుకు పోతే నీ చొక్క ఎందుకు తడిసింది వానలో వచ్చాను నా చొక్క వానలో వస్తే తడిసింది తిను తింటే గాని నేను తినను రేపు రైలు ఎప్పుడు వస్తుంది టైం అయితే రాదు ఇప్పుడు నీ పని అవుతుందా కమల సహాయం చెయ్యి కమల సహాయం చేస్తే గాని కాదు రమా శర్మకు నీ పుస్తకం ఇస్తావా శర్మ అడుగు శర్మ అడిగితే గానివ్వను డ్రి ఇప్పుడు రైలు టైంది రైలుకు టైం అయితే రవి వస్తాడు కమల పాస్ అవుతుంది గోపీ పాసు కమల పాస్ అయితే గోపి పాస్ అవుతాడు గీత చదవటం పూర్తయింది గీత చదవటం పూర్తి అయితే సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ అయ్యారు మనం పాసుకా సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ అయితే మనం పాస్అతాం ట్రాన్స్ఫర్మేషన్ పరీక్షలో బాగా రాస్తే గాని అతనికి గుర్తు ఉంటేనే అతని బాకీ తీరుస్తాను అతనికి ఉంటే గాని అతని బాకీ తీర్చను బాగా వెతికితేనే ఆ పుస్తకం దొరుకుతుంది बागा बाग वेते आ पुस्तक दोरको